హల అద్భుతం ప్రభా పరిశుధర గొప్ప దేవ ఏసే మీకు వందనాలు ప్రభా యేసు క్రీస్తున్నాము బట్టి ఆన్లైన్ ప్రార్థనలో మేము కోడి ఉన్నాం ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో మీరు మహింపొందండి ప్రభా వాకింగ్ చేత మీరు మాట్లాడండి ప్రభా ఓ గొప్ప దేవుడా సర్వాధికారి జీవం గల జీవాధిపతి మీకు వందనాలు ప్రభా ఎల్లప్పుడూ ఏసూ ప్రభ మీరు మా హృదయంలోనే ఉండాలా ప్రభా మీ ఆత్మ చేత మేము నింపబడాలా మీ యొక్క అగ్ని నాలుకలు అగ్ని జ్వాలలు మాకు నింపండి సుప్రభ పరిశుద్ధంగా మేము జీవించాలా మా పాపాన్ని మీరు క్షేమించండి పరిశుద్ధమైన రక్తంతో కడగండి పరిశుద్ధ పరచండి ప్రభా తీర్మానం చేసుకున్న ఈ జీవితం ప్రభా ఇంకా అడుగు వేయడానికి వీలదు ప్రభా ఏ వచ్చినా కానీ ప్రభా జయిస్తూ ముందుకు వెళ్ళిపోవాలా ఏసుక్రీస్తు నామం పట్టుకొని ప్రభావ అది ఎల్లుయా ఏసేయా మీకు వందనాలు ప్రభా మీరు అక్కడ తిత్వరిలో ఉంది ప్రభా ఏసేయ మేము అనేకులను మీ తట్టుకు తిప్పాలా ప్రభా మీ యొక్క నామ మహిమార్థం అయితే సహాయం దయచేయండి కృప చూపించండి కనికరం చూపించండి ప్రభా ప్రతి ఒక్కరిని అభిషేకించి బలంగా వాడుకోండి ప్రభా సురక్షిత రాని బిడ్డలను ఇంకా త్వరగా మీరు రప్పించి భద్రత మీరు దయచేయండి ప్రభా సురక్షితంగా వాళ్ళ కుటుంబీకులందరినీ మీరు కాపాడండి ఏస్తు నామన్నా ప్రార్థన చేస్తున్న తండ్రి ఆ మేన్ సిల్వలో కై కాచను ఏరక్తము శిల్వలో కై కాచను ఏరక్తము శిలనై నుమాచను ఏరక్తము శీలనై నన్ను మాచేను ఏరక్తము ఏరక్తము ప్రభు ఏరక్తము ఏరక్తము ప్రభు ఏరక్తము అమూల్యమైనా ము ఏరము అమూల్యమర రక్తము ఏరము సిల్వాలో కై కాను ఏరతము సిల్వాలోకై కాను ఏరతము సమకూర్చు నన్ను తండ్రితో ఏరతము సమకూర్చు నన్ను తండ్రితో ఏరక్తము సంధి చేసి చేర్చును ఏరక్తము సంధి చేసి చేర్చును ము ఏర ప్రభు ఏరేర ప్రభు ఏర ఐక్య పరచును తండ్రితో ఏర ఐక్యపరచును తండ్రితో ఏరక్తము కై కాచను ఏరతము సిల్వలో కై కాచను ఏ సరూ సమాధాన పరచును ఏరతము సమాధాన పరచును ఏ సుర ము సమ్యల నిను ఏరతము సమ్యలన్చును ఏర ప్రభు చును ఏ సురతముల్వాలో కై కాచను ఏరతము సిల్వాళ్ళ కై కాచను ఏరక్తము ీమతులుగా చేరతము నీతిమంతులుగా చేరక్తము దుర్నీతినంత బాపును ఏరతము దుర్నీతినంత బను ఏర ఏర ప్రభుయురే సురక్తము ప్రభు ఏరము నిబంధన నిలుపునురము ఏ సురక్తము మీ బంధన నిలుపును రక్తము సుర తముల్ కైకాచెను ఏరతము సిల్ వాళ్ళ నా కై కాచను ఏరక్తము రోగములను బను ఏరతము రోగములను పును ఏరతము దురాత్మలా పార ద్రోలు ఏ సురక్తము దూరాత్మ్రోలు ఏ సురక్తము ఏరతము ప్రభు ఏ సురతము సుర ప్రభు ఏ సురూ శక్తి బలముని చును ఏ సురము చును ఏ సరూ సలో కై కార్ చెను ఏరతము కైకాచెను ఏరక్తము శీలనై ను మార్చెను రక్తము శీలనై నన్ను మార్చెను ఏరక్తము రక్తము ప్రభు ప్రభు ఏురము అమూల్యమైన ఏరము అమూల్యమైన రక్తము ఏరతము సిల్వాలో నై కాచెను ఏ సురక్తము సిల్ వాలో నై కాచెను ఏరక్తము హలలు చూసుకుందాం ఓకే కాదు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం పుస్తకారా ఎనిమిదో అధ్యాయము ఫస్ట్ వర్క్ నుంచి చదువుతాం చదువుతా మేము తప్పించుకొని తర్వాత ఆ ద్వీపము మెళితే అని తెలుసుకుంటేనే ప్రార్థన చేద్దామన్న వాక్యంలోకి వెళ్ళాము స్తోత్రం ప్రభా పరశుధరా గొప్పదేవ ప్రభా గొప్ప ప్రభా మీ యొక్క జీవవాక్యాన్ని ప్రభావం మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పనులు ఒక జ్ఞానం చేత మమ్మల్ని ఇవ్వండి ఆత్మీయ లోతులకు మీరు నడిపించి దేవా మమ్మలను పరిశుభరిచి జీవితాన్ని ప్రభావం తీర్మానం తీసుకొని ముందుకు నడిచే పరిశుధాత్మ శక్తి బలం దయచేమని వేయిస్తున్న మమ్మల్ని ప్రార్థన్యస్తున్నాం తండ్రి అపూర్తుల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన అక్కడ చెప్తున్నాడు అన్న సో నాకు ఇది వాళ్ళ చెప్పాలని అనిపించింది మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెళితే అని తెలుసుకుంటుంది పౌలు భక్తుడు చెప్తున్నానమాట వాళ్ళు అక్కడి నుంచి ఒక దగ్గర నుంచి వాళ్ళు తప్పించుకొని వస్తారు సముద్రంలో వాళ్ళ ఓడ డిస్మెంటల్ అయిపోతుంది ఒక్కొక్క ఒక్కొక్క దాన్ని పట్టుకొని వాళ్ళు ఈది ఓడ దగ్గ అని ఉంటది అట్లా ఓడు ఆ సముద్రంలో వాళ్ళు తప్పించుకున్న తర్వాత పద్వ ద్వీపము మెలితే అని తెలుసుకోండి ఆ మెలితే అనే దీపం దగ్గరికి వాళ్ళు వచ్చినారు అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతింత కాదు కదా ఈయన వాళ్ళ గురించి సాక్షమిస్తుంది ఏంటి అంటే ఆ ద్వీపం దగ్గర ఉన్న ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళు మాకు చేసిన ఉపచారం అంటే సేవ సేవ ఇంతింత కాదని వాళ్ళ గురించి సాక్ష్యమిస్తుంది ఎలాగనగా అప్పుడు వర్షము కురియొచ్చు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజ పెట్టి మమ్మ మమ్మను అందరినీ చేర్చుకొని సరే అండి వాళ్ళు సముద్రంలో తడిసి ఉన్నోళ్ళు తడిసి ఉన్నాక కూడా మీదికెళ్ళి ఇంకా వర్షం పడుతుందంట ఆ వర్షం పడుతున్నందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంట ఉపచారం చేస్తారంట వీళ్ళకి సేవకులకి ఏం చేసారంట నిప్పు రాజా పెట్టిరంట ఇంగ్లీష్ లో ఫైర్ క్యాంప్ అంటాం కదా మనం అనాగరికులగు అంట అంటే అనాగరికులు అని ఎవరంటాం మనము వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని తెలియని వాళ్ళని అంటాం అంటే వాళ్ళకి కొంచెం కూడా నాలెడ్జ్ లేదు టెక్నికల్గా లేకపోతే టెక్నాలజీ పరంగా అనారిక అనారికంగా ఉన్నవాళ్ళని అనారికలు అనారికలు అంటాం వాళ్ళకి కొంచెం కూడా ఇది లేకుండా ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతింత కాదు వాళ్ళే చేస్తాడు చదువుకున్నాడు ఎందుకు చేస్తాడు వీనికంటే నేను ఎక్కువ చదివినా వీనికేందుసేది అనుకుంటారు వాళ్ళే ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి అనాగరికత ఉంది కాబట్టి అలాంటి మైండెడ్ వాళ్ళకు ఉండదు కాబట్టి ఎక్కడ పోయినా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు కదా సేవకి ఏడికి చాలా మర్యాద పద్ధతిగా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు అనాగరికలు దాని గురించి అని అయితే ఆడ వర్షం సమయంలో వాళ్ళు స్విమ్మింగ్ చేసుకుంటూ ఈదుగుట వచ్చేసినారు ఒడ్డుకి ఒడ్డుకు వచ్చేసినప్పుడు అక్కడ ఏం చేస్తారు వాళ్ళు వర్షం కురీచూ చలిగా ఉన్నందున నిపు రాజులు పెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనేను అందరినీ చేర్చుకున్నారంట ఒక్కరినే కాదు అందరినీ ఏర్చుకున్నారు సాక్ష్యం ఇస్తుండే పావులు ఆ యొక్క మెలితే దీపవాసుల గురించి అలెలుయా కదండి మనం కూడా అట్లనే సేవకి ఈ లోకంలో మనం ఏది చేయాలనుకున్నా కూడా సునాయాసంగా చేసేస్తూనే ఉంటాం ఈజీగా బిల్డింగ్ కట్టాలనుకుంటే గుంతలు దొవుతాం పిల్లర్లు వేస్తాం ఒక దినం రాగానే ఇంకో దినం ఇంకో దినం రాగానే అది కంప్లీట్ చేసేస్తాం ఫైనల్లీ దాన్ని కంప్లీట్ చేసేస్తాం కార్ తయారు చేయాలన్నా బైక్ తయారు చేయాలన్నా ఏదైనా నువ్వు ఈ జిందీ బర్క్ పెళ్లి చేసుకుంటావు పిల్లల్ని అంటావు అన్ని చేసేస్తూనే ఉంటావు కానీ ఏష్ట్రోమి యొక్క ఆత్మీయ లోతులకి ప్రేమను తెలుసుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు అనుకో అది ఎట్టి పరిస్థితిలో చేయనియదు అంతా సొడ్డు లేకపోతే అన్నీ ఏదో ఒకటి తెచ్చి పెడతా ఏదో ఒకటి తెచ్చి పెడతా కానీ మనం తీర్మానం చేసుకున్నాం ఏంటి అంటే ముందుకు వెళ్ళిపోవాలా బ్రతుకుట క్రీస్తే సావైనా కానీ ఏస్ట్రోబే అని చెప్పేసి తీర్మానం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలా కదండి ఎన్నోసార్లు వాక్యం విన్నాం మనం ఏంది అంటే నువ్వు ఈ లోకాన్ని సంపాదించుకోవాలి అనుకుంటున్నావు అనుకో ఏస్ట్రోబే యొక్క జీవం దొరకదు ఏస్రోబు యొక్క జీవం నీకు కావాలి అని నువ్వు అనుకున్నావు అనుకో ఈ లోకం వంద రెట్లు నేను నీకిస్తా అన్నాడు ప్రభు హలెలుయా ఆకాశం భూమి గతించిన ఏసో మాటలు గతించో కానీ మనం చేయాల్సిన పని ఏంది అంటే తీర్మానం చేసుకోవడమే మనం చేయాల్సిన పని తీర్మానం చేసుకోవాల్సిందే హలెయ కదండి కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన సేవని ముందుకు నడిపించడానికి ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ఏది కూడా చెప్పాల్సినది ఉండనే ఉండదు ఏ చాప్టర్ అన్నా మీరు స్టార్ట్ చేయండి బైబుల్లా సగం వరకు వచ్చి ఆపలేసేటట్టే ఉంటుంది ప్రతి ఒక్కరి పరిస్థితి ఎందుకు అంటే అన్నిటినీ ఈక్వల్ గా లోకంలో సంపాదించుకోవాలి అది ఇది దానికి దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ ప్రభు యొక్క వాక్యానికి ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ లేదు చాలా రేరు ట్రై చేస్తున్నాం అనుకో ప్రయత్నిస్తున్నా కూడా అది నువ్వు పైసలు సంపాదించుకుంటే కూడా నేనేమన్నదు నువ్వు బిల్డింగ్లు కట్టుకుంటే కూడా నేనేమన్నదు నువ్వేం చేసినా నిన్ను ఏమన్నది కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యంలో లీనం అవ్వాలి హెస్టోలో వెళ్ళాలి అని అనుకుంటావో అప్పుడు చాలా ఆటంకపరుస్తుంటుంది అలెలోయ కానీ మనకు ఎప్పుడైతే ఆటంకపరిచిందో ఆ శ్రమలో ఆ శోధల నుంచి వచ్చే యేసుప్రభు యొక్క జయము ఏసుప్రభు యొక్క బలము ఆ తీపి అనుభవం ఉన్నీ తెలుస్తుంది నాకు ఈ లాస్ట్ టూ వీక్స్ లో చాలా శోధన ఉండేది చాలా అంటే చాలా ఎంత పెద్ద శోధన ఉండే అట్లా అంత పెద్దగా ఉండేది ఎంత ఎక్కువైతే శోధన వచ్చిందో దానికన్నా డబుల్ ట్రిబుల్ సేవ్ అయ్యప్పించింది ఏసుప్రభు నా చేత అలెలోయ ఎంతో బాధ ఎంతో కృంగిపోయినా నేనైతే ఏడు చేసిన ప్రార్థన చేసుకుంటే ఈశ్వరావుకి ఏడు నాకు ఫాదర్ మదర్ ఇద్దరు లేవు నా బాధ ఎంత బాధ ఉండే అంటే అంత బాధ ఉండే నేను ఆ బాధలని నేను ఈశ్వరావుకి ప్రార్థన చేసిన అంటే నా మెత్త తడిచిపోయింది అంటే అంత శ్రమ ఉండే అంత బాధ నేను ప్రార్థన చేస్తున్న ప్రభుకి నేను ఏమైనా ప్రార్థన చేస్తున్నా అంటే ఈశ్వబా ఒక్కసారి నువ్వు ఫాదర్ ని మా మదర్ని ఇచ్చేసి ఈశ్వబా వాళ్ళని నేను గట్టిగా హగ్ చేసుకొని వదిలేస్తా దాని తర్వాత నువ్వు తీసేసుకోవాలని అంత బాధ ఉండేది నాకు అంత ప్రార్థన చేసిన ఎంత దునియాలో ఎవరు చేసి ఉండొచ్చు ఎవరు చేయకుండా వచ్చు నాకు నాకంత బాధ ఉండేది కానీ ప్రభువు నడిపించిండు నేను ఆ రోజు రాత్రి ప్రార్థనిస్తూ వండుకున్నా టూ డేస్ తర్వాత నాకు దేవుడు గొప్ప విజయం ఇచ్చిండు ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం నువ్వు వజ్రాలలో వండుకున్నా నీకు సంతోషం రాదు నువ్వు కోట్లు కోట్లు సంపాదించుకున్నా నీకు సంతోషం రాదు ఏశ్వభు ఇచ్చే సంతోషం అట్లా ఉంటుంది హలే లూయా నేను అయినా కానీ ఇంకెక్కువనే విజృంభించి సేవ చేసినా ఇంకెక్కువనే విజృంభించి ప్రార్థన చేసినా ఇంకెక్కువనే ఇది చేసినా కానీ ప్రభు ఆయన సహాయంతోనే నేను నడిచిన ఆయన మహిమార్థమే నడిచిన తీర్మానం చేసుకొని వచ్చిన ఏ శ్రబా చెప్పి శోధనలకి శ్రమలకి నేను ఎట్టి పరిస్థితుల్లో కొనడానికి వీలేదు ప్రభు అని అయితే ఎప్పుడు వాక్యం చేత నన్ను నడిపిస్తూనే ఉంటాడు ప్రభు ఏంటంటే బ్రతుకుంటే క్రిస్తే సచ్చిపోయినా ఏష్ట నయం అలెలుయా కాదండి నేను తీర్మానం చేసుకున్నా మనం చేయాలి ఆ సేవ ఏసు ప్రభు మనకి చూపించిన మాదిరి సత్యంలో నేను ఉన్నా అని చెప్పి దుప్పడి కప్పుకొని వండుకుంటే నువ్వు సత్యంలో ఉన్నా అని చెప్పి వెరితనంలో ఉన్నట్టే అలెలుయా సత్యంలో నువ్వు నువ్వు స్వతంత్రం అయితే నువ్వు ఇంకొకని స్వతంత్రంగా చేయాలి లేకపోతే నీకు స్వతంత్రం వచ్చి ఏం లాభం వేస్టే కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకు స్వతంత్రం వచ్చింది ఇప్పటివరకు అందరు స్వతంత్రంగా తిరుగుతున్నారు మళ్ళీ నీకేష్ బాబు ఆత్మీయంగా స్వతంత్రం ఇచ్చినప్పుడు నువ్వు స్వతంత్రం వచ్చిందని దుప్పటి కప్పుకొని వండుకుంటే నీకు వచ్చిన స్వతంత్రం దేనికి లాభం లేదు కదా ఆ స్వతంత్రము నీకు స్వతంత్రం వస్తే ఆ స్వతంత్రం నీ ఇంకొక స్వతంత్రం ఇంకొక నిన్ను స్వతంత్రంగా తీసుకొని రావాలా అది స్వతంత్రం అంటే హలెయ్య స్వతంత్రం వచ్చిందని చెప్పి నువ్వు దుప్పటి కప్పుకొని వండుకున్నావు అనుకో నువ్వు బెర్రితనంలో ఉన్నావు లేకపోతే గుడ్డితనంలో ఉన్నావు నేను నువ్వు ఇంకా బంధకాలంలోనే ఉన్నావు కానీ స్వతంత్రం లాగా నేను ఉన్నా అని ఫీల్ అవుతున్నావు అంతే హలేలోయ కాబట్టి మనము వీళ్ళు చేసిన సేవా విధానము సముద్రము ఆల్రెడీ వాళ్ళు ఈత కొట్టుకుంటు వచ్చారు బయటికి వచ్చినాక కూడా సేవ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు అక్కడ ఉన్నారు దానికి వాళ్ళు ఏం చేసారు చలి మంట ఇచ్చినట్ట ఇంకేమంటు అప్పుడు పౌలు మోపేడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకాకు బయటికి వచ్చి అతని చేయి పట్టాను సరండి ఒక సర్పం వచ్చిందంట వీళ్ళు మంట ఇచ్చారు ఈ మంట నేను కూడా కొన్ని కట్టలు వేస్తాయిలా అని చెప్పి పౌలు ఏం చేసి పక్కన ఉన్న కట్టెలు అట్లాకెళ్ళి వేసి కట్టెలు వేసినట్ట మోపేడు దాంట్లోకి వెళ్ళి ఏమైంది ఆ వేడి మంటకి సైతాన్ గడు బయటకు వచ్చింది పాము పాము బయట సర్పం సర్పం బయటికి వచ్చింది వచ్చి ఏం చేసిందంట అతను చేయి పట్టుకుందంట ఆ ద్వీపవాసులు ఆ జంతు చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకొని నను న్యాయమతని లేక ధర్మ దేవత బ్రతుకనియదని తమలో తాము చెప్పుకుని కదండి అప్పుడే ఉపచారం చేసి అప్పుడే సే వాళ్ళకి సేవ చేసిన జనులు ఆ యొక్క సర్పమైనని పట్టుకోగానే వాళ్ళ మైండ్ ఎట్లా చేంజ్ అయిపోయింది నిలకడలేని ప్రజలు కదా స్వతంత్రం వచ్చింది అని అనుకుంటున్నారు కానీ ఇంకా వాళ్ళకి అదే దుప్పట్లో ఉన్నారు అదే బంధకాలంలో ఉన్నారు ఈయనకి ఫామ్ కదా ఈయన ఏం పర్ఫామ్ చేసిందో ఏమో మనని కూడా అంటారు కదా మనం విషయం సేవ చేసేటప్పుడు కూడా వీళ్ళకి ఇట్లా అయింది అంటే వీళ్ళకి ఏదో అయ్యింది వీళ్ళేమో వేసినారు ఏదో పాపం చేసినారు కాబట్టి దేవుడు వీళ్ళకి ఇట్లా చేసిండు అని చెప్పి కానీ ప్రభు నమ్మదగిన వాడు ఎన్ని శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా కానీ ముందుకు నడిపిస్తా అని చెప్పిన గొప్ప దేవుడు ఆయనలో కరెక్ట్ ఉన్న శోధనలు శ్రమలు కానీ నడిపించేది ప్రభు సహాయకుడు కరెక్ట్ గా ప్రభువులు నడిచేటోళ్ళు ఎవరు కూడా శ్రమలు శోధనల్ని పట్టించుకొని పట్టించుకోరు అవి యొక్క దుమ్ములాగానే భావిస్తాడు అదే లోయాండి నువ్వు అందట్లా ఎందుకు లేవు నువ్వు ఇట్లా ఉన్నావు అంటే వాక్యం చెప్తావు నువ్వు చర్చలలో పోతావు సంఘాలు నడిపిస్తావు ప్రోబలాలు ఇస్తావు ఈ ఏజ్ నువ్వు చేయాల్సిన పనే కాదు కదా అంటే నేను తీర్మానం చేసుకున్న అంతే నా ఫ్రెండ్స్ నాకు అడుగుతుంటారనమాట నువ్వు బాగానే పోతున్నావు అన్నింటినీ బంద్ చేసుకొని నువ్వు ఎట్లా ఇట్లే ఉండగలుగుతున్నావు అంటే నువ్వు తీర్మానం చేసుకుంటా లేవు నేను తీర్మానం చేస్తున్నా నేను పోవాలని అనుకునే ఇష్టమోధరికి వెళ్ళిపోయినా బ్రతుకుంటే ఇష్టమో సావైనా మేలే అందరూ నిమ్మలంగా ఉన్నా కూడా రారు నువ్వు ఏం లేకున్నా కానీ పోతున్నావు ప్రభు దగ్గరికి అంటే అందరం నిమ్మలంగా ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది ఎక్కడ లేదు ప్రభు ఆయన మనకి రక్ష రక్షం చేత ఆయన మన మనకి రక్షణ ఇచ్చింది కాబట్టి మనం దానికి కృతజ్ఞతతో మనము ఎప్పటి వరకు ఒక్కో దినం రెండు దినాలతో నువ్వు ఉడిసే పంచాయతీ కాదు రాక వచ్చేంత వరకు మనం తీర్మానం చేసుకునే ఉండాల కాబట్టి ఆ పామా ఆయన పట్టుకోంగానే నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పిస్తున్నా ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చూ చేతిని వ్రేలాడుట వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నను న్యాయమతిని లేక ధర్మ దేవత బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిది అప్పుడైతే ఆ జంతువును అగ్నిలో జాడించి వేసి ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు ఏం చేసిండు కోళ్ళు భక్తుడు ఆ యొక్క సర్పని ఆ మంటల జాడి చేసిండదో చేతికి మట్ట అంటినట్టు కాబట్టి ఆయన దేవుళ్ళు ఉన్నాడు కాబట్టి ఏ శ్రమ శోధనలైనా కూడా ఆయన కథ దాన్ని అంతా ప్రభు ఆత్మ నడిపకు ప్రతి ఒక్కరికి కట్టనే ఇస్తాడు ఎందుకు నువ్వు ఏ చేద్దామన్నా ఎనక పడచ్చు కానీ ప్రభువులో ముందుకు ఎదగాలి అని అనుకునే దానికి వెనుక ఎందుకు అంటే మనం ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళం ఆయన రక్తం చేత కొనబడిన వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో మనము పాపం చేసి పరిశుద్ధతని కోల్పోవద్దు ఎంత శ్రమలు ఎంత శోధనలు వచ్చినా తీర్మానం చేసుకున్నాం ఏంటి అంటే చచ్చిపోయినా ఇష్టమే బ్రతుకుంటా కూడా ఇష్టమే హాయిగా సండే సండే పోయి టైంపాస్కి చర్చి పోయి వచ్చి నిమ్మలంగా తిని పండుకోని ఆస్తులు అంతసలు సంపాదించుకునే లైఫ్ ఎప్పటికీ ముందు పడదు కదా అది కొంత మట్టుకు ఉంటది తర్వాత మాయమైపోతుంది అంతా భక్తులంతా చెప్పి చెప్పి చనిపోతున్నారు కానీ అప్పటికి ఇప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలకి తేడానే లేదనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఎందుకంటే ఎంత చెప్పినా ఆ యొక్క తీర్మానం అనేది చాలా తక్కువ మందికి సరే ఎవరి మీద కోపం ఉండదు కానీ ప్రతి ఒక్క రక్షణ ఉండాలనే మన ఆశ ప్రవర్తన వాక్యం దేవించింది హలో కట్టయితే రానా ప్రజరావ్ అన్నో శ్రావణ్ ఓకే ఓకే శ్రావణ్ ప్రజరా సరే మనం ఒక్కొక్కరుగా ప్రార్థన చేసుకొని అట్లే ప్రార్థన చేసే శ్రావణ్ హైన్ ఇయర్స్తోందాం ప్రభు పరిశుద్ధ వేస్తే మీకు వంద నెల ప్రాబ్లం మీరు అమ్మం వాక్యం చట్టం ఎదురు మాతో మాట్లాడాలి ప్రభావ మీకు వందనాలు ప్రభా జీవితాన్ని తీర్మానం తీసుకుని ముందుకు నడవాల ప్రభావ మీ యొక్క కృపలు మీతో అనేక సేవకులను లేవనైతే మీ ముందుకి నడిపించండి ప్రభావ దేవామి మీకు ఎంతో వేల వందనల్ ప్రభా ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్కరిని విడుదల వైచేయండి కృప జీవించడం కనికరండి రక్ష మార్గంలోకి నడిపించండి పరిశోధర ప్రభా కృపడు దేవామికి వందనాలు ప్రభ ఏసం మీ యొక్క ప్రేమ మధురం ప్రభా ఏసం మీ మధురం ప్రభా ప్రతి ఒక్కరొక్క భాగ్యాన్ని ప్రభా తీసుకోవాలా దక్కించుకోవాలా ముందుకు నడవాలా సహాయం మీరు దయచేయండి ప్రభావ మీరు కృప మీరు కనికరంగా దేవుడు ప్రభా వేసే శక్తిని ఇచ్చేది మీరే ఇష్ట బలం ఇచ్చేది మీరే ఇష్ట ప్రభావ మీకు అందన ప్రభావ ఇస్తామన్న ప్రాధాన్ తండ్రి లిగిన దేవా జీవాధిపతి అయిన ఏసయ్యా నాయన వందనాలు ప్రభా తండ్రి ఆయన నీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలమంతా కాచీ కాపాడి నీ రెక్కల కింద భద్రపరుచుకున్నావు తండ్రి ఆయన అనేకులు ఈ దినాన్ని చూడలేకపోయారు కానీ భగవాన్ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా నువ్వు మా పట్ల ఎంతో ఆదరణ ప్రేమ నీ కనికరం నీ కృప చూపిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు ప్రభా లెక్కించలేని స్తోత్రములు లెక్కించలేని వందనాలు నీకే కృతజ్ఞతలు ప్రభా సర్వోన్నతుడా మహోన్నతుడా గొప్ప దేవ సృష్టికర్తమైన ప్రభా ఎసయ్యా నీకే వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు సమస్త ఘనత ప్రభావం యుగములు తండ్రి నీకే కలుగుని గాక అయ్యా తండ్రి ఇదిగో ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారు అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి ఇదిగో ప్రభా ఈ ఆన్లైన్ మీటింగ్ లో ప్రభాని ఆయన మేమందరం గుమ్ముకూడాం ప్రభాన తండ్రి నా ప్రభా తండ్రి కీర్తన ద్వారా నేను స్థుతించాం వాక్యుందరను మాతో మాట్లాడేవు ప్రభా నీకు వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఆ అపస్తులైన పవులు ప్రభా తండ్రి ఆ సముద్రం నుండి తప్పించుకుని వచ్చినప్పుడు ప్రభాని తండ్రి అక్కడ అనాగరికులు ప్రభానైనా అంటే వాళ్ళకి ఏ నాగరికత తెలియదు ప్రభా అలాంటి వాళ్ళు కూడా ప్రభాన్ అయినా తండ్రి నా ప్రభా అపోస్తుల పౌలకు సహాయం చేశారు ప్రభాని తండ్రి ఏదైతే ఆ చలి కాచుకోవడానికి ప్రభా వాళ్ళు అగ్ని రాజేశారు తండ్రి కానీ ప్రభ అక్కడ కూడా ప్రభాని అయినా దుష్టుడు పనిచేస్తున్నైనా ఎవరైతే సహాయం చేశారో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తలంపులు కూడా మార్చి ప్రభానైనా తండ్రి ఏదైతే ఆ సర్పం అది ప్రభానైనా ఆ అపస్తులైన పౌలు ప్రభానైనా అది కరుస్తుందని వాళ్ళ తలంచారు ప్రభా తండ్రి కానీ ప్రభా తండ్రి ఆ సర్పం ప్రభానైనా ఆ పౌలుని ఏం చేయలేకపోయింది ప్రభా దుష్టుడు పౌలుని ముట్టలేకపోయాడు ప్రభా ఎందుకంటే పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు నీ కోసం ప్రయాసపడుతున్నాడు నీ సేవ చేస్తున్నాడు కాబట్టి ఆ దుష్టుడు పౌలు పౌలుని ముట్టలేకపోయాడు ప్రభా ఆ సర్పం పౌలుని ఏం చేయలేకపోయింది ప్రభా కానీ ఆ నాగరికులైనా ప్రభా తండ్రి వాళ్ళు ఫస్టులో ప్రభానైనా పౌల పట్ల వాళ్ళు నెగిటివ్ గా ఆలోచించారు కానీ ప్రభా ఎప్పుడైతే పౌలుకి ఏం కాలేదో ప్రభా వాళ్ళ ఆలోచనలు మార్చుకున్నారు ప్రభా ఇతను ఒక దేవదూతాన్ని నమ్మారు ప్రభ తండ్రి ఆ కార్యం ద్వారా ప్రభాన ఆయన ఆ అనాగరికులు కూడా రక్షణ పొందారని నేను అనుకుంటున్నాను ప్రభా వాళ్ళు కూడా ప్రభా తండ్రి నీ యొక్క స్వార్థ తెలుసుకున్నారని అనుకున్నారు ప్రభా తండ్రి నా ప్రభా నీ స్వార్థ ప్రకటించేటప్పుడు నీ గురించి మేము వెళ్ళేటప్పుడు ప్రభానయన ఎలాంటి పరిస్థితులైనా ప్రభా ఎలాంటి సందర్భం ఎలాంటి సిచ్యువేషన్లైనా ప్రభా అన్ని మీరు మాకు మాకు సహకరిస్తాయి ప్రభాన ఆయన మీరు ఏ రకంగా అయినా కానీ మీరు మాకు సహాయం చేపిస్తారు ప్రభా తండ్రి పౌలకి అనారిక అనాగరికులు ఎలాగైతే సహాయపడ్డారో ప్రభా మేము కూడా నీ యొక్క సేవలో మేము ముందుకు వెళ్తే మాకు కూడా అలాంటి సహాయం దయచేస్తారు ప్రభా తండ్రి దుష్టుడు మమ్మల్ని ఏ రీతిగా ప్రభా ప్రలోపేట్టినా వాడు ఎలాంటి బాణములు మాకు వేసినా కానీ ఆ బాణములు మాకు ఏం తగలో ప్రభా నాయనా ఎందుకంటే ప్రభా నీ యొక్క సర్వాంగ కవచం మేము ధరించుకోవాలా ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఓ అబ్రహాం ఇసాకు యాకోబులు చాలిన దేవా నీకు వందనాలు నీకు స్థుతులు నాయనా నీకే స్తోత్రములు ప్రభా నాయనా తండ్రి భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం ప్రభ శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభ ఈ లోకమంతా యథావిధిగా ఉందనుకుంటున్నారు ప్రభా తండ్రి తినుచు తాగుచు నా తండ్రి ఎలాగైతే అలా విచ్చలవిడిగా జీవిస్తున్నారు ప్రభా తండ్రి నాయనా తండ్రి అనేక నేత్రాలు ప్రభా అనేకలు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రభా కళ్ళు నేత్రాలు గుడ్డితనంతో ఉన్నారు ప్రభా వాళ్ళన్నీ నేత్రాలు తెలుసుకోవాలా ప్రభాతం ఆయన వాళ్ళ మనో నేత్రాలు ప్రభా తండ్రి నాయన నీరాకడ అతి సమీపించ సమీపంగా ఉంది ప్రభా తండ్రి అంత్య దినాల్లో మేము ఉంటున్నాం భయంకరమైన శ్రమ దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా తండ్రి దొంగ ఎలా వస్తాడో తెలియదు కానీ ఆ రీతిగా మీరు వస్తానన్నారు ప్రభా కాబట్టి తండ్రి మేము సిద్ధపాటుగా ఉండాలా ప్రభా ప్రభా తండ్రి ఈ శరీరం సంబంధించిన ఏ ఆలోచనలైన క్రియలైనా ఒక శరీర సంబంధమైన ఏది ఉన్నా మమ్మల్ని తీసివేసి సంపూర్ణంగా మీ స్వార్థలో ముందుకు వెళ్ళాలా ప్రభా నైనా నీ వాక్యాన్ని మేము ప్రకటించాలా అనేకుని రక్షణలు నడిపించాలా ప్రభా ఇంకా ప్రభాతండ్రి అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో అటవ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కానీ ప్రభా అనేకులకు నీ పేరు తెలియని గ్రామాలు ఉన్నాయి ప్రభ అసలు క్రీస్తు అంటే ఎవరో తెలియదు నీ రక్షణ స్వార్థ తెలియదు ప్రభా అనేక అనేక మంది ఉన్నారు ప్రభాతండ్రి అనేకులకు ప్రభా నీ స్వార్థ తెలియకుండానే ప్రభా నైనా నశించిపోతున్నారు చనిపోతున్నారు వాళ్ళ ఆత్మ ప్రభా నరకాండకి వెళ్తుంది ప్రభాత తండ్రి నీ సువార్త మేము ప్రకటించాలా ప్రభా అనేక ప్రాంతాలకు వెళ్ళాలా అనేకులకి నీ రక్షణ సువార్థ చెప్పాలా అనేకుల్ని నీ రక్షణలకు నడిపించాలా ప్రభావ తండ్రి అలాగే ప్రభా ఈ లోకంలో ఉన్న సంఘమంత సంఘస్థలు కానీ వాళ్ళ పరిచర్యలన్నీ ప్రభా తండ్రి సత్యంలోకి రావాలా ప్రభావాలు మోసపోవడానికి ఎవరు వీల్లేదు ప్రభాతండ్రి వాళ్ళ సంఘాలు అలాగే ప్రభా ఆయన వాళ్ళ పరిచర్యలు మీరు ప్రభా మీ సత్యంలోకి నడిపించండి నా తండ్రి ఎవరైతే రక్షణ పొందని వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా రక్షణలో పొందాలా మార్మన్స్ పొందాలా ఈ యొక్క ఆన్లైన్ మీటింగ్ని ప్రభా మీరు దీవించండి ప్రభా ఈ ఆన్లైన్ మీటింగ్ అనే పరిచర్యని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా తండ్రి ఈ వాక్యంలో ఎవరైతే ప్రభా ఈ ఆన్లైన్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రభా వాళ్ళ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా వాళ్ళ కుటుంబంలో మీరే ఆదరణ చూపించండి ప్రభా నైనా మీ కనికిరం చూపించండి ప్రభా దుష్టుడు వాళ్ళని ముట్టడానికి వీల్లేదు ప్రభా వాళ్ళకున్న పతి అవసతులు తీర్చండి ప్రభా నాయన మీ సత్యంలోకి నడిపించండి ఇంకా ప్రభాయన వాళ్ళు ఇంకా నూతనమైన ఉత్తేజంతో ప్రభా నీ సువార్థ ప్రకటించాలా ఇంకా సేవలో పాల్గొందాలా ప్రభ ఎవరైతే ఈ ఆన్లైన్ మీటింగ్ లో ప్రభా నిర్లక్ష్యంగా ఉన్నారో ఎవరైతే ఇంట్రెస్ట్ గా లేరో ప్రభా వాళ్ళందరూ ప్రభా తిరిగి రావాలా ప్రభా నేను ఈ ఆన్లైన్ మీటింగ్ ప్రభ నాయన ఆగిపోకూడదు ఇంకా చాలా మంది అనేకులు రావాలా ఈ ఆన్లైన్ మీటింగ్ల ద్వారా ఎవరైతే ప్రభా వింటున్నారో ప్రభా ఇంటర్నెట్ లో కానీ ఎక్కడైతే వింటున్నారో ప్రభా వాళ్ళందరి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి వాళ్ళందరూ మారు మనసు నేను ఒకవేళ మారు పొందిన వాళ్ళైతే ప్రభా తండ్రి ఈ వాక్యం ప్రకారం జీవించాలా సత్యంలో నడవాలా నాయనా ప్రభాతండ్రి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరగాల ప్రభాతం ఒక గొప్ప సాక్ష్యం వాళ్ళు చెప్పాలా ప్రభాతం ఆన్లైన్ మీటింగ్ మీరు దీవించి అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రభాన అయినా తండ్రి ఏదైతే ప్రభా వైరస్ మహా విజృంభిస్తుంది ప్రభా తండ్రి నాయనా కానీ జనాలందరూ నిద్రమత్తులై ఉన్నారు ప్రభా తండ్రి అయిపోయిందని యథావిధిగా ఉందని ఆలోచిస్తున్నారు ప్రభా కాబట్టి ఏ సైనాయన నువ్వే ప్రభాన అయినా తండ్రి వాళ్ళు భయాన్ని పుట్టించండి ప్రభాతండ్రి నా ప్రభా వాళ్ళందరినీ మీరు ఎక్కల కింద భద్రపరచుకోండి ప్రభా ఎవరు ప్రభాన ఈ వైరస్ బాధపడి చనిపోవడానికి వీళ్ళే ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు కాచి కాపాడండి ప్రతి ఒక్కరిని ప్రభానైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎవరైతే ఈ వైరస్ బారిన పడి ప్రభ ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభానైనా తండ్రి వాళ్ళందరూ ప్రభానైనా రక్షణ పొందాలా ప్రభా వాళ్ళందరూ ప్రభా సంపూర్ణ స్వస్థత వల్ల కలగాల ప్రభా తండ్రి మీరే ఈ కార్యం జరిగించండి ప్రభానైనా ఎవరైతే ప్రభావం అయినా ఈ లాక్డౌన్ వల్ల ఉద్యోగంలో కానీ నాయన అలాగే వ్యాపారంగా కానీ ప్రభా సర్వం నష్టం చాలా మంది ఉన్నారు ప్రభా ఎన్నో కుటుంబాలు ప్రభానైనా నడి రోడ్డున పడిపోయే ప్రభా తినడానికి కూడా లేని స్థితిలో చాలా మంది ఉన్నారు ప్రభా ఆత్మహత్యలు చేసుకునే చాలా మంది ఉన్నారు ప్రభా కానీ వాళ్ళందరికీ ప్రభానైనా మీరే వాళ్ళు చేసే ఉద్యోగంలో కానీ ప్రభా వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ వాళ్ళు ఏ పనుల్లో అయితే ఉన్నారో ప్రభా ఆ పనుల్లో మళ్ళీ మీరు తిరిగి విజయాన్ని దయచేయండి ప్రభా వాళ్ళ ప్రతి అవసతలు తీర్చండి ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రంగాలుగా మీరే వాళ్ళకి సహాయం చేయండి ప్రభా తండ్రి అలాగే ప్రభానైనా తండ్రి నా ప్రభా ఏసయ్యా ప్రభా ఎవరైతే ప్రభా సంఘంలోకి వెళ్తున్నారో ప్రభా వాళ్ళందరూ సత్యంలోకి రావాలా ప్రభా తండ్రి నైనా మతపరమైన జీవితం నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభాని అయినా తండ్రి ఈ లోక సంబంధమైన జీవితం నుంచి మాకు విడుదల చేసేసి బ్రతుకుట క్రిస్తే చావైన క్రిస్తనే మేము ముందుకు పోవాలా ప్రభా తండ్రి అలాగే ప్రభా తండ్రి ఏసయ్యా నాయన నీకు వందనాలుగుతులు స్తోత్రంలో ప్రభా తండ్రి ప్రభా ఇదిగో ప్రభానం ఎవరైతే గర్భఫలం లేని ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ గర్భఫలం తెచ్చండి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం తెచ్చండి అప్పులు బంధకాలు ఉన్న వాళ్ళకి ప్రభా వాళ్ళని విడుదల దండి ఎవరైతే రక్షణ లేకుండా మారు మనసు లేకుండా ప్రభాన ఆయన ఈ లోకంలో జీవిస్తూ నశించిపోతున్నారో ప్రభాని ఆయన వాళ్ళందరూ రక్షణలోకి రావాలా మారు మనుసు పొందాలా ప్రభాన తండ్రి అనేకులు ప్రభానయన నీ నీ నీ సేవ తెలియని వాళ్ళు ఉన్నారు ప్రభా వాళ్ళ జీవితాల్లో ప్రభా నీ వాక్యం వెళ్ళాలా నీ వాక్యమైన విత్తనం వాళ్ళందరిలో నాటబడాలా వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవాలా ప్రభా నైనా ఇదిగో ప్రభా ఈ పరిచయంని మీరు బహుగా దీవించండి ప్రభా నాయన ఈ పరిచయం ఇంకా ముందుకు నడిపించండి ప్రభా తండ్రి ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో ప్రభా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయండి ప్రభా నైనా మీరే ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావం మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఇస్తాయా మీకు మళ్ళీ వేలాది వందనాలు లెక్కించలేని స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ నా ప్రభా మేం చేసే ప్రతి ప్రార్థన మీరు వింటున్నారు ప్రభా తండ్రి ప్రతిరోజు మీరు మాతో వాక్యం ద్వారా కొత్త కొత్త మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఆదరిస్తూ మీ కనికిరం మీ ప్రేమ కృప జాలి దయ మాకు చూపిస్తున్నది మీకు వందనాలు ప్రభా. అలాగే మా ప్రభాన్ అయినా మేము కూడా ప్రభాతండి మా శత్రువులను మేము ప్రేమించాలా ప్రభా మాకు హాని చేయవచ్చే వారికి కూడా మమ్మల్ని చెప్పించే వారికి వరకు కూడా మేము ప్రార్థన చేయాలా ప్రభాతండి ఎక్కడ ప్రభానైనా ఇలోకస్తుల్లాగా ప్రభానైనా మాలో కోపము ద్వేషము వేద్యమాడము అయినా నిందించడం దూషించడం వంటి ఇలాంటి గుణగణాలు తీసి నీ మనసు మాకు దయచేయండి ప్రభానైనా నీ ఆత్మ కలిగిన మనసును మాకు దయచేయండి అలాగే ప్రభానైనా సమాధానం దయచేయండి ఓర్పుని సహనాన్ని ఓర్పికని మీరు మాకు దయచేసి నా తండ్రి ఎలాంటి దుష్టుడేసే బాణాలైనా మేము జయించి ముందుకు వెళ్ళేసారి విధంగా మీరు ముందుకు నడిపించమని కృపలో మమ్మల్ని దాచి కాపాడమని ప్రార్థిస్తూ నజరేడైన తండ్రి ప్రార్థన చేస్తాం దేవ మా ప్రియ పర్లోక తండ్రి నీ ఘనమైన మహిమ గల నామానికి స్థుతులు గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకొని మమ్మల్ని సజీవలకు నిలబెట్టుకున్నారైనా దివరాత్రులు మమ్మల్ని కార్చి కాపాడు ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపర మాకు అనుగరించిన ప్రభావ నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగరించినారు నీకు అన్నాను ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా నీకే కలుగునుగా కాహాలియ నాయన నా దేవన ప్రభా ఈ మధ్య కనసంలో ప్రభ తనే మీకు స్వరమైన కృపర మాకు అనుగరించిన ప్రభావ మీకు సంధులు ఇచ్చిన యొక్క సమయాన్ని నీకు వందలు ప్రభా నైనా యసు ప్రభ ఎంతో మందికి సమయం లేక ఉంటుండగా ప్రభా మాకు సమయం ఇచ్చినారు ఈ కొద్ది సమయంలో ప్రభా నీ మీకు నేను శతించలాగా మీకు స్వరం ఇలాగా ప్రార్థించేలాగా ఇచ్చినీకు అవకాశాన్ని బట్టి నీకు వందలు ప్రభావ నీకు ఇస్తుతాలు నైనా గొప్ప దేవ వాక్యం ద్వారా ప్రభావ మీరు మాట నీకు వందలు ఇసే పౌలు తన సేవా జీవితంలో ప్రభా ఏ రీతి ఎన్ని ఇబ్బందులు పట్టా కానీ ఆగిపోలేదు ప్రభా బంధకాలు ఉన్నా కానీ ప్రభా సువార్థ ప్రకటించబడింది ప్రభావ ఆ దీపవాస్తులు ప్రభావ నైనా ఇసు ప్రభా పౌల ద్వారా ప్రభా దీపవాస్తులు కూడా శువార్థ ప్రకటించబడింది ప్రభావ నైనా ఇసు ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ వాళ్ళు ప్రవాణ తన అక్షరం ప్రభావ వాళ్ళు ఏదో ఆలోచించలే కానీ ప్రభావ ఎప్పుడైతే ప్రభా అది హాని జరగలేదు ప్రభావ అప్పుడు వాళ్ళ రక్షణ పొందినట్టు చూస్తున్నాం అక్కడ ప్రభ ఆయన ఇస్తు ప్రవణ తండ్రి ఇస్తు ప్రభ శ్రమంలోనే ప్రభావ నా తన సంఖ్యలోని శ్రమలోనే ప్రతి దాంట్లో ప్రభా పౌలు ఆనందించిన ప్రభావ ఆయన ఇస్తు ప్రవా ఎనుక్కోకపోలేదు ప్రభా దేని విషయంలో కానీ ప్రభావ అలాంటి సేవ మేము కూడా చేయాలనే సహాయపడడం అని ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ అపాయకరం అందు ఏది వచ్చినా కానీ అది ఏ హాని చేయలేదు ప్రభావ గొప్ప దేవ ఈ సయా నీకు వందాలి ప్రభా ఈ లోకంలో మనుషులంతా ప్రభావ ఏదో జరగబోతున్న భయంతోనే పరిగెత్తున్నారు కానీ ప్రభా ఆయన భయాన్ని సైతం ప్రవా పెట్టుకున్న ప్రభా ఆ దీపవాస్తులోని ప్రభావందరికీ ప్రభ ఆ వాక్యం ప్రభ విస్తరింపబడింది ప్రభావ రక్షణ పొందినారు ప్రభా ప్రాంత వాసులైనా నీకు వందాన్ని సయానికి తులి గొప్ప దేవ మీ శ్రమలో చెప్పి వెనక ముందు అడిగిస్తే ఇంకా శ్రమలో ఇరికిపోతాం ప్రభావ సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమని పౌలు భక్తుడు కాబట్టి మేమంతా ప్రభావ మీ స్వార్థను మేము ప్రకటించాలా అనేకులు మీ ప్రేమను మేము ప్రకటించాలా ఆ కలవరి సెల్ లో చూపించిన ప్రేమను అనేకులు మేము చూపించాలా ప్రభా అలాంటి సేవా చిత్రంలో నడిపించండి వాకిందరు మాట్లాడే ప్రభా నీకు వందాలిస్తాయా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం గొప్ప దేవ ప్రతి దినం ప్రవ్వా మీ యొక్క తాజా మనను మాకు అనుగ్రహిస్తాను ఎన్నో కొత్త మీరు మాకు బయలుపరుస్తున్నారు నా తండ్రి నీకు వందాలిస్తూ ప్రభా ఇంకా ఎంతోమంది ప్రభావ ఇందులో పార్టిసిపేట్ చేయలేదు ప్రభావ పాల్గొనలేదు ప్రతి ఒక్క బెడ్ కూడా ప్రవ్వ త్వరపడి ప్రభా సమయం కొన్ని సద్వినియోగం చేసుకుని ప్రభావ ఆయన ఇస్తప్రో మీ సన్నిలో గడిపే కృపులు అనుగ్రహించండి మీ వాక్యం ఎదిరిచే ప్రభావ మీ పాత దగ్గర కూర్చుని మేము నేర్చుకోవాల ప్రభ ఆయన ఇస్తప్రభ మీ పాతల దగ్గరికి వచ్చి మేము నేర్చుకోవాల ప్రతి దినం మాకు తాజా మన్నని అనుగ్రహించమని ప్రధిష్టమైన గొప్ప దేవ మీ యొక్క మనని మీరు నింపుకోవాలా మీకు పరిశుధార్మ అభిషేకంతో మేము ప్రతి దినం నైనా ఒక ప్ర మీకు సత్యంలో అనేకులు నడిపించాలి మేము సత్యంలోకి పోవాలా ప్రభావ మీరే సాయపడమని ఆదిష్టమైన ధనవంతం మీ సాయం చేతి నడిపించమని ప్రధిష్టమైన ఒక వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపరిచండి ప్రతి బిడ్డ ప్రభావ మంచి ఆరోగ్యత ఇచ్చేయండి వ్యాక్సిన్ బాధించి కూడా మీరు కాపాడమని ప్రార్థిష్టం అయినా మీ కృపల్లో భద్రపరచుకున్నైనా నా దేవన ప్రభ భయంకరమైన కాలంలో ఉన్న ప్రభావ శ్రమల కాలంలో ఉన్న ప్రభావ ఎవరు కూడా ప్రభా ఈ శ్రమలో కదిలింపబడుకున్న ప్రభావ ప్రతి బిడ్డ ప్రభావీ వాక్యంలో స్థిరపడి జీవించి బలపడేలాగా సాయపం ప్రతి దినం ప్రభ మా అంతరంగా కురిచి మేము బలపరచుకోవాలా మా హృదయాన్ని ప్రవ ఓ ప్రభ ఆత్మను మా జీవాన్ని ఓ ప్రభ శరీరం స్వస్థపరచమని ప్రార్థిష్టం గొప్పదే మీ కంట్రోల్ మేము ఉండాల ఆత్మ ద్వారా మేము నడిపించబడాలి ప్రతి దినైనా అంటే నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించి నడిపించమని ప్రధిష్టమైన గొప్ప దేవ మీరు అక్కడ తొరిగింది ప్రభ మీ సిద్ధపడాలా నీకులు మీ సిద్ధపచ్చా ప్రభావ సేవ జీవితంలో మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ పెట్టుకోమని త్వరలో రాన ఏసు క్రీస్తు పరిషుధ నామూన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ సరే కళ్ళు మూసుకున్నాక మనం డిటేషన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకందరికీ వైరస్ బాధితులకి లోకలను ప్రతి సంఘానికి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడి ఆ మెయిన్ స్వీజిలాండ్ దిలీప్లాండ్ రవి